ఒక అంతు బరి ఏమీ ఉండదు ఉదాహరణకి ఈరోజున్న కోరికలు మీకు ఐదేళ్ల క్రితం ఉండవు టెక్నాలజీ పెరిగి కొలది కోరికలు పెరిగిపోతాయి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే పూర్వం మెయిల్ ఉండేది ఆ మెయిల్ ఉన్నప్పుడు ఉత్తరం వారం రోజులకి వస్తే సంతోషించే వాళ్ళం ఎలక్ట్రానిక్స్ వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మెయిల్ వచ్చిన తర్వాత ఇప్పుడు మెయిల్ మీకు అక్కడ వాడు మెయిల్ ఇస్తే వెంటనే వస్తుంది ఇమీడియట్గా వస్తుంది కానీ అది ఓపెన్ అవటంలో రెండు నిమిషాలు ఆలస్యమైతే చికాకు పడుతున్నాం అర్థమైందా మీకు పాయింట్ వాడు వేసిన మెయిల్ వారం రోజులకు వస్తే సంతోషించే స్థితి నుంచి టూ మినిట్స్ ఆలస్యం అయితే చికాకు పడే స్థితికి మనం చేరుకున్నాం కాబట్టి ఈ మెయిలు తొందరగా ఓపెన్ కాటం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ సిస్టమ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి అంటే అదొక కామన్ అసలు ఇలాంటి కామన్ ఒకటి ఉంటుందని పదేళ్ల క్రితం వాళ్ళు ఊహించారండి ఒకళ్ళు అన్నారు ఈ ఎలక్ట్రానిక్ మెయిల్ వచ్చిన తర్వాత ది ది పీపుల్ మిస్డ్ ది ఎలక్ట్రానిక్ మెయిల్ వాట్ వీ హ్యావ్ అని అంటే నేను అన్నా అది కరెక్ట్ కాదండి ఎందుకంటే వాళ్ళు మిస్ కాలేదు ఎందుకు మిస్ కాలేదో తెలుసిన వాళ్ళకి ఒకటి ఉన్నట్టు తెలియదు ఉన్నట్టు తెలియాలి కదండి మిస్ అవ్వాలంటే అటువంటి భోగం ఒకటి ఉంది అది మనకు కావాలి అది లేకపోతే మన జీవితం వ్యర్థం అని వీడు అనుకోవాలి అప్పుడు మిస్ అవుతుంది అలాంటిది ఒకటి ఉందని తెలియకపోతే మిస్ అయ్యే ప్రసక్తే లేదు దె నెవర్ మిస్డ్ ఎలక్ట్రానిక్ మెయిల్ వేర్ ఇస్ మిస్ ఎలక్ట్రానిక్ మెయిల్ బికాస్ వీ నో వాట్ ఇట్ ఈస్ సో ఈ విధంగా రోజులు గడిచి కొద్ది కొత్త కొత్త సంగతులు వస్తూ ఉంటాయి కొత్త కొత్త కోరికలు పుడుతూ ఉంటాయి ఆ కోరికలు కూడా ఎలాంటి కోరికలు అంటే ఇప్పుడు వేస వెంకటేశ్వర స్వామిని ఉన్నాడు ఇప్పుడు అన్నమయ్య కీర్తనలలో మీకు వేసా కోరిక గురించి ప్రస్తావన ఉంటుందా అసలు ఏ ఏ కోరిక ప్రస్తావన చేయరాయన ఒకవేళ అలాగంటే ఏదైనా స్థల పురాణాలు రాశారనుకోండి మీ కోరికలు అన్నీ తీరుతాయి అంటాడు మీకు వేసా వస్తుందని ఉంటుందా ఉండదు ఎందుకంటే ఆ కాలంలో ఆ కోరికలు లేవు మహాభారత కాలంలో విష్ణు సహస్రనామం ఉంది మహాభారత కాలం నాటిది అది చదివితే ఇక ఈ కోరుకుంటే ఈ నీకు సంతానం కావాలంటే సంతానం దొరుకుతుంది నీకు డబ్బు కావాలంటే డబ్బు దొరుకుతుంది అని ఉంటుంది అంతేకాని నీకు వేసా కావాలంటే వేసా దొరుకుతుంది అని ఉండదు ఇది విష్ణు సహస్రనామంలో ఉండదు ఈవేళ ఆ విష్ణు సహస్రనామం మీద ఎవడన్నా వ్యాఖ్యానం రాశాడనుకోండి వాడు అలా రాసినా మీరు ఆశీర్వపడలేదు అలా రాస్తున్నారు కూడా అలా రాయబట్టే వేసా వెంకటేశ్వర వచ్చాడు మీకు వేసాలు కావలిస్తే వేసాలు దొరుకుతాయి కాబట్టి ఈ కోరికలు కొత్త కొత్త కొత్త కోరికలు అన్నీ వస్తూ ఉంటాయి కాబట్టి అనంతాన్ని ఫలాని ఫలముల అనంతములు కర్మలు అనంతాలు కావు కర్మలు అసంఖ్యాకంగా ఉన్నాయి కోకొల్లలుగా ఉన్నాయి కానీ ఫలములు మాత్రం అనంతములు ఇప్పుడు నా అపేక్ష అవి ఏమి నీవు కోరకూడదు సరే కోరడం మానేసామనుకో కోరడం మానేస్తే ఇంకా కర్మల్ని చేయాలక్కర్లేదా చేయాలి అనుష్ఠీయంతే కర్మల్ని చేయమంటున్నావు కదా కర్మలు మానేస్తానంటే కర్మ ఫలాన్ని కోరద్దు అన్నాడే కానీ కర్మల్ని మానేయమని లేదు పైగా స్వధర్మాన్ని నియమంటున్నావు ఇంకెందుకోసం చేయాలండి ఈ అనంతములైన ఫలములను వదిలిపెట్టేసి మాకు వద్దని అనుకోవాలి వాటిని ఆకాంక్షించకూడదు ఇంకెందుకోసం చేయాలి ఈశ్వరాయ అనుష్ఠీయంతే నీవు చేసే కొద్దో గొప్ప కర్మలు స్వధర్మం అని ఎప్పుడైతే అన్నావో ఆ కర్మలని ఈశ్వరుని కోసమే అనుష్ఠించే పక్షంలో అర్థం కానీ ఈశ్వరాయ అనుష్ఠీయంతే ఎందుకోసం అనుష్ఠించాలి అంటే మనం ఈ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో అనుష్ఠిస్తే ఈశ్వరుడికి ఉపయోగం ఉంటుంది అందుకోసం అనుష్ఠించు అంటే పోనీ అదేనా పర్వాలేదు అది అలా అనడానికి వీల్లేదు ఎందుకంటే మనం చేసి కర్మ వల్ల ఈశ్వరుడికి ఉపకారం ఉంటే ఆయన ఈశ్వరుడే కాకుండా పోతాడు ఇంకా ఈశ్వరుడు ఏమిటండి ఇంకో ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి ఇంకప్పుడు భగవానుడు భగవానుడు అనడానికి వీలుండదు భగ అంటే షడ్కుణ ఐశ్వర్య సంపన్న ఆయన ఇంక భగవానుడు అనడానికి వీలు లేదు గభవానుడనో ఏదో అని ఎందుకంటే ఆయనకే లోటు వచ్చేసింది మనం కర్మ చేయకపోతేనే కానీ ఆయనకి లేదు నష్టం వచ్చేసింది కాబట్టి అది ఈశ్వరుని యొక్క ఈశ్వరత్వానికి భంగమైపోతుంది కాబట్టి ఈశ్వరుని కోసం చేస్తున్నాము అంటే ఈశ్వరుని ఉపకారం కాదు పోనీ నా ఉపకారమునో నువ్వు ఫలాన్ని అపేక్షించకూడదు నా ఉపకారము కాదు ఇంకెందుకు ఈ కర్మలన్నీ చేయడం అంటే అలా కాదు నీవు చిన్న కామ్య కర్మ యొక్క చిన్న ఫలాన్ని నీవు సాక్రిఫైస్ చేయి నీకు అనంత ఫలము వస్తుంది అని చెప్పలేదు అంతేగాని ఏమీ లేకుండా గాలిలో అలా నిలబడతావు ఇటు ఇది ఏ ఫలము ఉండదు అటు ఈశ్వరుడికి ఉపకారం లేదు ఇటు నాకు ఉపకారం లేదు ఇంకెందుకు ఈ కర్మలను చేయడం అని నువ్వు అలా అనుకోద్దు నువ్వు నిష్కామంగా కర్మలను చేస్తే నీకు అనంత ఫలం వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు కామ్య కర్మలు చేయొద్దన్నారు కామ్య కామ్యాలని కామనల్ని విడిచిపెట్టమన్నారు అంటే అర్థం ఏంటి కామనలన్నీ ఫైనైట్ ఉంటాయి చిన్న చిన్న కామనలు ఉంటాయి మనుషులు కోరి కోరికలు కూడా వాళ్ళ స్థాయిని బట్టి ఉంటాయి ఏం కోరిక ఏం కోరుకు కోరతారో కోరండి డబ్బు గురించి ఒక కోరుకు కోరండి ఎంత ఎంత కావాలో మీకు డబ్బు దేవుడు వచ్చి అడిగాను కొన్ని నీకు ఎంత డబ్బు కావాలని అడిగాను కొన్ని ఎంత కోరతారని ఒక కోటి రూపాయలు ఇవ్వమని అడుగుతాను ఇంకా పెద్ద ఆశ ఉంటే పది కోట్లు అడుగుతారు వంద కోట్లు అడుగుతాడు సపోజ్ దేవుడు వచ్చి నీకు లక్ష కోట్లు ఇస్తారంటే ఎక్కడ పెట్టుకుంటాను లక్ష కోట్లు వద్దులేవా వంద కోట్లు ఇచ్చాపేమని చెప్తాం కాబట్టి కోరికలకు కూడా ఒక హద్దు అనేది ఉంది ఎనీవే సో ఈశ్వరుని ఇప్పుడు కాబట్టి నీవు నిష్కామ కర్మ చేయమన్నప్పుడు యువర్ ఆస్క్ టు సాక్రిఫైస్ ద ఫైనైట్ అల్పమును నీవు పరిత్యాగం చేయి కామనా పరిత్యాగం చేయమంటే అల్పమును పరిత్యాగం చేయమనే చెప్తున్నారు ఎందుకు అల్పమును పరిత్యాగం చేయమంటున్నారంటే నీకు అనంతమైన తత్వము దొరుకుతుంది యు శాక్రిఫైస్ ది ఫైనైట్ టు గెయిన్ ద ఇన్ఫినైట్ the the price of యు పే ది ప్రైస్ ఆఫ్ ది ఫైనైట్ ఫర్ గెయినింగ్ ది ఇన్ఫినిట్ అది ప్రిన్సిపల్ అది ఇక్కడ చెప్తున్నా ఉచ్యతే శృణు ఇటువంటి సందేహం నీకేమైనా ఉంటే దానికి సమాధానం చెప్తున్నాము విను సందేహం ఏమిటి కర్మల ఏ ఫలాన్ని మేము కోరద్దన్నాము ఈశ్వరుడు కోసమే చేయమున్నారు ఆ ఫలం మేము కోరట్లేదు కోరకూడదు ఈశ్వరుడికి ధర్మలో ఉపయోగం లేదు ఎందుకీ కర్మలు చేయడం అని ఆ రకమైన ఒక శంకకి సమాధానంగా చెప్తున్నాం విను ఏమిటంటే దృష్టాంతం ముందు యావాన్ ఉదపానే అర్థహ ఉదపానము అంటే నుయ్యి నుయ్యి తీసుకోండి వాటర్ వాటర్ రిసోర్స్ ఒక ఇప్పుడు ఇక్కడ దృష్టాంతం ఎలా ఉంటుందంటే మీకు నేను ఒక గ్లాస్లో మంచి ఇచ్చాను అనుకోండి మీరు ఏం చేయగలరు తాగగలరు కానీ ముఖం కడుక్కుందుకు చాలు ఎండలో వస్తే ఎండలో వస్తే గ్లాసు నీళ్ళు ఇస్తే అర్థం ఏంటి తాగి కూర్చోమని అర్థం మీకు ఏమనిపిస్తుంది ముఖం కడుక్కొని తాగాలనిపిస్తుంది అప్పుడు గ్లాసులో ఇస్తే చాలా గ్లాసులో ఇస్తే దేనికి ఉపయోగపడుతుంది త్రాగడానికి ఉపయోగపడుతుంది ఒకటే పర్పస్ సపోజ్ చెంబులో ఇచ్చాననుకోండి అప్పుడు ముఖం కడుక్కోవచ్చు త్రాగొచ్చు కాబట్టి చెంబులో ఇచ్చినప్పుడు దాంట్లో గ్లాసు యొక్క ఫలం ఇంక్లూడెడే అంతకంటే అధిక ఫలం ఉంది అవునండి సపోజ్ బకెట్లో ఇచ్చాను అనుకోండి స్నానం చేసి తాగచ్చు ఇప్పుడు ఈ బకెట్లో ఇచ్చిన దాంట్లో చెంబులో ఇచ్చిన దాని ఫలం దాంట్లో ఇంక్లూడెడ్ గ్లాసులో ఇచ్చిన దాని ఫలం ఇంక్లూడెడ్ సపోజ్ నుయ్యి ఇచ్చాను అనుకోండి నుయ్య నుయ్యి ఇచ్చాను అనుకోండి అప్పుడు బట్టలు తుక్కుని స్నానం చేసి ముఖం కడుక్కోవడం ఇంక్లూడెడ్ దాహం తాగచ్చు అంటే అంతకుముందు మూడు ఫలాలు నూతిలో ఇంక్లూడ్ అయి ఉంటాయి అండ్ వన్ మోవర్ అలా అర్థం చేసుకోవాలి ఇటు ఇట్ ఇన్క్లూడ్స్ ది వన్ ఉచ్ యూ లెఫ్ట్ అంతేగాని అయ్యో నుయ్యిచ్చారు తాగడానికి లేదని అంటారండి అనరు ఎందుకంటే నుయ్యి ఇస్తే తాగడానికి ఉంది అయ్యో నుయ్య ఇచ్చారు తాగడానికి లేదు తాగడానికి ఉంది స్నానం చేయడానికి బట్టలు తుక్కోడానికి ఉంది కానీ స్నానం చేయడానికి లేదు అని అంటారా అంటే కానీ నువ్వు ఇచ్చారనుకోండి ఈత ఉండదు అవునండి చెరువు ఇప్పుడు ఈత బట్టలు తుక్కోచ్చు స్నానం చేయడం ముఖం కొడుక్కోవడం దాహం తాగడం అన్ని ఇంక్లూడెడ్ అంటే ఆ రకంగా మీరు అర్థం చేసుకోండి దృష్టాంతం చెరువులో నీళ్ళు తాగితే ఏదో ఉంటుందో అలాకూడదు దృష్టాంతం నీళ్ళు తాగచ్చు అంతే వెళ్తా ఏదో రకంగా తాగొచ్చు ఏమంటే కానీ నౌకా విహారం చేయడానికి ఉండదు నౌకా విహారం ఏం చేస్తాను చిన్న చెరువు ఇస్తే ఇన్ని మాటలు ఎందుకు సర్వత సంపులుతోదకే అంతటా వ్యాపించి ఉన్న ఉదకం మీకు ఇచ్చేసాం అప్పుడు ఆ సర్వత సంపుతోదకములో మీకు ఎంత ఫలముంటుంది తావాన్ అంత ఫలం ఉంటుంది ఎంత ఫలం యావాన్ అర్థహా ఉదపానే అంతకు ముందుకంటే దానికంటే చిన్న చిన్న రిసోర్సెస్ బాడీ వాటర్ బాడీస్ ఇచ్చినప్పుడు ఎంత ఫలముందో అంత ఫలము ఆ సర్వత సంపుతోదకంలో ఇమిడి ఉంటుంది అంతేకాదు అంతకంటే అధికం కూడా ఉంటుంది ఇప్పుడు మీరు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి హే శ్రీకృష్ణ నాకు ఆనందమును ఇమ్ము అని అడిగారు అనుకోండి అది ఒక కోరిక రెండవ కోరిక నాకు మారుతీకారు ఇమ్ము అని అడిగారు అనుకోండి ఇవి రెండు కోరికలు వీడు మారుతీకారు ఇమ్మని అడగడానికి వెళ్ళాడు వెళ్తే నేను ఉన్నా పొట్టుగా నేను దారిలో కలిశాడు నేను చెప్పాను మారుతీకారు అడగద్దురా ఆనందాన్ని ఇమ్మని అడుగు మారుతీక జ్ఞానాన్ని ఇవ్వమని అడుగు ఆనంద జ్ఞానం అంటే వీడు కంగారు పడతాడని ఎందుకంటే జ్ఞానం అంటేనే ఆనందం వారికి అసంగతి తెలియదు వాడు అనుకుంటాడు జ్ఞానం వేరే ఉంటుంది ఆనందం వేరే ఉంటుందని కాబట్టి ఆనందముని ఇమ్మని అడుగు అంటే వీడంటాడు అయ్యో అలాగేలాగండి తీరా ఆనందం ఇచ్చాడనుకోండి ఆయన మరి ఈ మారుతీకాల సుఖం నాకు వస్తుందో రాదు అని వీడంటే అది ఎలా ఉందంటే సర్వత సంపుతోదకం ఇస్తే ఉదపానం వస్తుందో రాదో అన్నట్టుగా అజ్ఞానం తప్ప మరొకటే ఆయన ఆనందాన్ని గనక నీకు ఇచ్చేస్తే దాంట్లో మారుతీకారు సుఖం దాంట్లో ఇమిడి ఉంటుంది అలాగా అది ప్రైవేట్ జట్టు సుఖం కూడా ఇమిడి ఉంటుంది దాంట్లో ఇంకా ఏదైనా ఉంటే అది కూడా ఇమిడి ఉంటుంది మరో ఉంటే కూడా ఇమిడి ఉంటుంది ఇవన్నీ ఇమిడగా ఇంకా ఎక్కువ ఉంటుంది అది వైవాక్యం యవాన్ అర్థ అర్థ ప్రయోజనం ఉంటుంది యావాన్ ఉదపా అనే సర్వత సంప్లతోదకే అది దృష్టాంతం ఇంకా దార్ష్ట్రాంతికానికి రండి దార్ష్ట్రాంతికంలో తావాంతో మొదలెట్టకూడదు తావాన్ ఉంది కాబట్టి యావాన్ తెచ్చిపెట్టుకుని యావాన్తో మొదలు పెట్టాలి యావాన్ సర్వేషు వేదేషు అన్ని వేదములలో ఎన్ని కర్మలు చెప్పారో ఆ అన్ని ఫలాలు వచ్చేస్తే మీకు ఎంత ఆనందం ఉంటుందో తావాన్ అంతటి ఆనందము విజానత బ్రాహ్మణస్ బ్రహ్మాత్మను తెలుసుకున్నటువంటి జ్ఞానికి ఉంటుంది ఇప్పుడు పుత్రకామ్యష్టి చేసాడనుకోండి పుత్రుడు కలిగాడు అనుకోండి వాడికి ఏం లభిస్తుంది పుత్ర సుఖం లభిస్తుంది అవునండి కానీ పౌత్ర సుఖం లభించదు మళ్ళీ పౌత్ర సుఖం లభించాలంటే పుత్రుడు పెళ్ళాడు వాడింకో పుత్రకామ్యష్టి చేయాలి పుత్రకామ్యస్తేనా వాటెవర్ ఒక వాడికి పుత్రుడు లేకపోతే ఏం చేయాలి పౌత్ర సుఖం కోసం ఇంకేదో చేయాలి అలాగ ఉంటుంది విచిత్ర వీర్యుడికి సంతానం లేకపోతే ఆవిడ సత్యవతీదేవి అయ్యో నాకు మనవాడు లేదే దుఃఖిస్తూ ఉండేదేవిడు మహాభారతం ఇదే కథ నాకు సంతానం లేదు నా కొడుక్కి సంతానం లేదు నా మనవాడికి సంతానం లేదు మహాభారతం రామాయణం ఎలా ఉండదు దాని ధోరణి వేరు దీని వేరు కాబట్టి అలా కాకుండా ఆత్మజ్ఞానికైతే ఆ పుత్ర సుఖం ఏది ఉందో అది ఆత్మజ్ఞాని యొక్క సుఖంలో అంతర్గతమై ఉంటుంది ఆత్మజ్ఞానికి పుత్ర సుఖం కలుగుతుంది అనకూడదు ఆయన పుత్ర సుఖం ఎందుకు కలుగుతుంది అలా కాదు ఆయన మళ్ళీ కొడుకు పుడతాడు సుఖం కలుగుతుందని కాదు ఈ పుత్ర సుఖమని నువ్వేమంటావో అది ఆయన యొక్క ఆ సుఖానుభవంలో అంతర్గతమై ఉంటుంది అంటే ఆయనది ఇన్ఫినిట్ దీనికి ఒక దృష్టాంతం చెప్తాను ఒకతను రాష్ట్రకామ రాష్ట్రం కావాలని తపస్సు చేశాడు తపస్సు చేస్తే దేవుడు కనపడ్డాడు దేవుడు కనపడ్డా నీకేం కావాలా అని అడిగాడు అంటే నాకు రెండు కోరికలు ఉన్నాయన్నట్టు ఓకే చెప్పేవిటో ఒకటి నాకు ఆంధ్రప్రదేశ్ అధికారం నాకు రావాలి నెంబర్ వన్ ఓకే గ్రాంట్ ఈ రెండో కోరిక ఏమిటి అంటే నాకు ఓల్డ్ అవ్వాలి అధికారం కావాలి అని రెండో కోరిక ఏమిటా కోరిక ఫస్ట్ కోరికలో ఇంక్లూడెడ్ అవ్వలేదు అది ఆ విధంగా సో అలా కోరే వీడు అజ్ఞానార్థం ఆ విధంగా బ్రాహ్మణస్య విజానత ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞానికి వాడికి యావాన్ సర్వేషు వేదేషు తావాన్ మొత్తం వేదంలో ఎన్ని కామ్యకర్మలు ఉన్నాయో అవన్నింట్లో అన్ని చేసేస్తే ఎంతటి సుఖం వచ్చేస్తుందో అంతటి సుఖం వచ్చి మోర్ దాన్ దాట్ అని అర్థం భాష్యథాలోకే అనేకస్ ఉదపాన్నోదకే యత్పరిణ స్నానపానా అర్థం ప్రయోజనం అక్కడ దృష్టాంతం యథాలోకే లోకంలో ఉన్న దృష్టాంతం చెప్తారు చెప్తున్నారు ఇప్పుడు ఉదపాన శబ్దానికి గ్లాసు నీళ్ళని చెప్పొచ్చు లేకపోతే నుయ్యని అర్థం చెప్పచ్చు ఏ లిమిటెడ్ వాటర్ బాడీ అని అర్థం దానికి ఉదపాన అనే శబ్దానికి లేకపోతే చెరువు అని కూడా చెప్పొచ్చు సో కోప తడాగాది తడాగాన్న తటాకాన ఒకటే సో కోప తడాగాది చెరువు నుయ్యి చెరువు మొదలైనటువంటి అనేకస్మిన్ ఉదపానే ఉదపానములు అనేకం ఉన్నాయి కానీ వీటన్నింటిలోనూ ఉన్న లక్షణం ఏమిటంటే పరిచ్ఛిన్న ఉదకే లిమిటెడ్ గా వాటర్ ఉంటుంది గ్లాస్ అన్నా లిమిటెడే చెంబు అన్నా లిమిటెడే నుయ్యన్నా చెరువన్నా ఇవన్నీ లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్ వాటర్ బాడీస్ ఆ వాటర్ బాడీ వల్ల ఉండే ప్రయోజనాలు ఏవో కొన్ని ఉంటాయి అటువంటి ఉదపానమున్నందు ఒక లిమిటెడ్ వాటర్ బాడీ మీ దగ్గర ఉందనుకోండి దాని దాన్ని మీరు సంపాదించారు అనుకోండి కొంతమంది స్విమ్మింగ్ ఒక ఆయన అమెరికా సిస్టమ్ ఇది స్విమ్మింగ్ పూల్ కట్టాడు ఎందుకు ఈ స్విమ్మింగ్ పూలు వీళ్ళకి అక్కర్లేదు దే డోంట్ నీడ్ సంవత్సరంలో ఎనిమిది మాసాలు మంచు గడ్డగట్టుకుపోయి చలి స్విమ్మింగ్ పూల్ ఏం చేస్తారండి ఏదో పిచ్చంటే వాళ్ళు వస్తారు ఆ బిజినెస్ పీపుల్ వచ్చి వీడిని ఊదరగొడతారు వాళ్ళు ఇంటికి కూడా రారు అలా పోస్ట్లో పంపిస్తూ ఉంటారు మెటీరియల్ ఇగో ఈ స్విమ్మింగ్ పూల్ ఉంది అది ఉంది ఇది ఉంది తర్వాత సోషల్ స్టేటస్ మీ ఇంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంది మా ఇంట్లో లేదు ఇలాగా సో మొత్తానికి ఎలాగైతే ఈ ఫెల్ఫరీట్ స్విమ్మింగ్ పూల్ కట్టాడు ఈ స్విమ్మింగ్ పూల్ కడితే దీనికి నెలకి మెయింటెనెన్స్ ఐదు వందల డాలర్లు మెయింటైన్ చేయాలి అందులో అమెరికా ఇక్కడ మెయింటెనెన్స్లా కాదు అక్కడ దాంట్లో ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండకూడదు అంత పూల్లోనూ ఒక్క బ్యాక్టీరియా కూడా ఉండకూడదు ఇక్కడ మనం తాగిన మూడు బ్యాక్టీరియాలు ఉంటాయి వాళ్ళ వద్ద పిచ్చి మెయింటెనెన్స్ దాన్ని మెయింటైన్ చేయాలి ఎవరు మెయింటైన్ చేస్తుంది దానికి మళ్ళీ ఏజెన్సీ నోట డాలర్ల మెయింటెనెన్స్ తర్వాత శీతకాలం వచ్చిందంటే ఇంకది పనికి రాదు దాన్ని క్లోజ్ చేయాలి క్లోజ్ చేయడం ఇట్ ఆపరేషన్ పైన ఆకులు అవి పైన నెట్ వేయాల్సి ఉంటుంది ఆ వాటర్ని డ్రైన్ చేయాలి ఇక్కడ డ్రైన్ చేయడం అంటే ఒక పంపు పెట్టి రోడ్డు మీద వదిలేస్తాం అక్కడ మీరు రోడ్డు మీద కనుక ఒక నీళ్లు గ్లాసు నీళ్లు రోడ్డు మీద పారేస్తే ఎనిబడి సీస్ యూ విల్ బి పుట్ ఇన్ జైల్ ఐటల్ యూ ఇక్కలా కాదు ఇక లారీలో నీళ్లు నింపుకుంటాడు నింపుకుని వెళ్తూ ఉంటాడు రోడ్డు మీద పోయిన రోడ్డు అక్కడ అలా రోడ్డు మీద ఏది పడకూడదు రోడ్డు మీద పడ్డాను ఇది ఎక్కడ అన్యాయం రోడ్డు మీద అలా పారపోసుకుంటా వెళ్ళడం ఒప్పుకోరు ఎవరు అలా సివిలైజ్ సొసైటీలో ఒప్పుకోరు ఇక్కడ ఇదంతా అలా నడుస్తుంది కాబట్టి ఆ నీళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే ట్రక్స్ వచ్చి వాటిని సక్ చేసి పట్టుకెళ్ళి టెస్ట్ చేసి వాటిని డంపింగ్ సందర్భంలో డంప్ చేస్తారు ఒకసారి ఏంటంటే హట్సన్ అనే రివర్ ఉంది వీటి దగ్గర ఒక డ్రమ్ ఉంది ఆ డ్రమ్ములో సమ్ ఇంప్యూర్ మెటీరియల్ ఏదో సమ్ సమ్ స్టఫ్ లిక్విడ్ స్టఫ్ ఉంది అది అక్కడి వచ్చింది ఆ డ్రమ్ము ఒకటి అలాగా ఉంది వీడు ఏం చేశాడంటే ఈ డ్రమ్మును ఎక్కడ పారేయాలో తెలియక రాత్రి పన్నెండు గంటల వేళ ట్రక్లో వేసుకుని ఆ హర్డ్స్ అండ్ డ్రైవర్లో పారపోసి వచ్చాడు వాడిని పట్టుకున్నారు ఇంతకీ వీడు పారపోసింది ఏమిటి అంటే ఏదో సమ్ కెమికల్ అది ఇప్పుడు ఆ కెమికల్ని హర్డ్స్ అండ్ లో కలిసిపోయింది కదా దీని మీద కూడా రీసెర్చ్ మొదలెట్టేశారు ఇది ఈ కెమికల్ ఈ పోసిన టైమ్ లో వాటర్ ఫ్లో ఎంతుంది ఇది ఎంత దూరం ఇది వ్యాపించింది దాన్ని ఇప్పుడు దాని నుంచి అలా తీయడము మడ్డులో డిపాజిట్ ఎంత ఉంటుంది వాటర్ లో ఎంత అని ఇదంతా చేసి ఇప్పుడు దీన్ని ఈ కెమికల్ని ఆ హత్సందర్భంలో తీయటానికి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ డాలర్స్ బడ్జెట్ వాళ్ళు వేశారు వేసి వీడిని కట్టించారు హండ్రెడ్ డాలర్స్ వీడి కట్టించారు కట్టించి ఆ డబ్బు ఖర్చు పెట్టి అదంతా తీసేశారు అక్కడి నుంచి నేను చూసి వచ్చా వాడు మడ్డుని పైకి తీసి వాష్ చేసి మళ్ళీ వేస్తాడు దాంట్లో మీరు నేను ఎగ్జాగరేట్ చేస్తున్నాను మీరు అనుకోదు వాళ్ళు అక్కడ ఈ మడ్డుని తీసేటువంటి పెద్ద పెద్ద పంటలు ఉంటాయి చూడండి అవి రెండో మూడో ఎంప్లాయ్ చేశారు ఎంప్లాయ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మడ్డుని సక్ చేస్తారు సక్ చేసి దానికి వాషింగ్ ఇస్తారు ఇచ్చి ఆ వాషడ్ వాటర్ని వేరే ట్యాంకులోకి పెట్టుకుంటారు ఈ సక్కడ మడ్డు వదిలిపెట్టేస్తాడు ఒక చిన్న శాంపుల్ అట్టి పెట్టుకుంటాడు ఆ శాంపుల్ని టెస్ట్ చేస్తాడు టెస్ట్ చేస్తే ఆ పర్టికులర్ కెమికల్ పోయింది అవతలకి అంటే ఇంకా అక్కడ ఆపేస్తాడు మార్చి మొత్తం హత్సన్ రివర్లో మడ్డుని ఇంప్యూర్ తీయడం అనేది అండ్ దిస్ ఫెలో హీ బికేమ్ ఐ పాపర్ టూ డాలర్స్ ఖర్చు పెట్టాడు వాడు ఆ చేసిన పొరపాటు ఎనీవే ఈ స్విమ్మింగ్ పూల్ ఏమిటి వ్యామోహం ఎందుకోసమయ్యా ఈ స్విమ్మింగ్ పూల్ అని అడిగాను నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాను నేను అడిగితే వేసంకాలం సుఖంగా ఉంటుందండి దాంట్లో దిగితే అని చెప్పాడు అది అందుకోసం అంటే నేను చెప్పాను నీ హృదయంలో ఆత్మయందు అనంత సుఖం ఉన్నది ఈ వేసంకాలం దాంట్లో దిగితే వచ్చే సుఖం ఈ ఆత్మ యొక్క అనంత సుఖంలో మూల కూడా ఉండదు అదే అని చెప్పాను అంటే స్వామీజీ మీరు చెప్పిందే కరెక్ట్ ఈ సంగతి తెలిసేప్పటికి నాకు లేట్ అయిపోయింది ఇది ఆల్రెడీ లేట్ ఇప్పటికి మీరు చెప్పిందే కరెక్ట్ అది సంగతి కాబట్టి సో ఇది దృష్టార్థము యావత్ పరిమాణ స్నానపానాది అర్థ ఫలం ప్రయోజనం అర్థము ఫలము ప్రయోజనం అర్థం కాబట్టి స్నానం చేయొచ్చు తాగొచ్చు ఇలాంటివేవో ప్రయోజనాలు ఉంటాయి ఇలాంటి ప్రయోజనాలు మీరు ఎన్ని చెప్ప దాని మించి వచ్చే గాలి చల్లగా ఉంటుంది మీరు చెప్పండి ఎన్ని ప్రయోజనాలు చెప్పారు చెప్పండి పితృదేవతలకి తర్పణాలు ఇచ్చుకోవచ్చు అని మీరు చెప్పినా పర్వాలేదు అది సర్వ ఆ సర్వత సంప్లతోదకంలో అది కూడా ఉంటుంది కాబట్టి ఎన్ని ప్రయోజనాలు మీరు చెప్పగలరో ఈ ఉదపానంలో తర్వాత స సర్వహ అర్థత సంప్లతోదకే పావానేవ సంపద్యతే సో సర్వ అర్థరిచ్ఛిన్నమైన ఉదపానంలో ఎంతటి ప్రయోజనం ఉన్నదో అదంతా కూడా తా అదంతా కూడా అంటే అంతా వ్యాపించి ఉన్న ఉదకము అంటే ఏమిటి మీకు సముద్రం ఇచ్చేస్తా అన్నమాట ఫ్రెష్ వాటర్ సముద్రం ఒకటి మీకు ఇచ్చేస్తారు దాన్ని సర్వత సముద్రం అంటే అంతా నీదే కదా వాటర్ వాటర్ ఎవరు వేరే అని అర్థం సర్వత సంప్రత ఉదకం అంతటా వ్యాపించి ఉన్న వా ఉదకము అంటే ఒక ఫ్రెష్ వాటర్ ఫ్రెష్ వాటర్ సమస్య మీకు ఇచ్చేస్తారు అప్పుడు ఉప్పు నీళ్ళు కావాలంటే ఏం చేయాలి ఇచ్చి ఫ్రెష్ వాటర్ తీసుకుని ఉప్పు కలుపుకోవడం అంత ప్రయోజనం ఉంటుంది అంటే ఈ ప్రయోజనాలన్నీ కూడా అంతర్భవతి దానిలో అంతర్గతం అయిపోతాయి అని ఇప్పుడు మీరు చెప్పండి మీరు సర్వత సంపులతోదకము కోరుకుంటారా లేకపోతే చెమ్ముడు నీళ్లు కోరుకుంటారా సర్వత సంపుల తోదకం కోరుకుంటారు సపోజ్ ఎవరైనానో అదేమిటండి నాకు ముఖం కడుక్కొని నీళ్లు తాగాలి ఈ సర్వత సంపుతోదకం నేనేం చేసుకుంటానో నాకు చెంగు నీళ్లే కావాలి అన్నాడు అనుకోండి వాడిని తెలివైన వాడు అంటారా మూర్ఖుడనంట ఈ కామ్య కర్మలన్నీ అల్లాంటివే అంచేతనే నేను ఒక ఒక మిషన్ కింద మిషన్ కాదు నాకు బట్ స్టిల్ ఇట్ ఇట్ ఇట్ అపియర్స్ లైక్ ఎ మిషన్ అది ఒక ఒక ఛాదస్తంగా ఒక పద్ధతి కింద పెట్టుకుని నేను కామ్యకర్మల్ని నిరాకరణ చేస్తూ ఉంటాను ఇదే పని ఇంకా ఎందుకంటే వేదాంతం అంటే కామ్యకర్మ నిరాకరణమే వేదాంతం ఇంకా అంతకంటే వేరే వేదాంతం ఇంకొకటి లేదు ఇప్పుడు నీకు భయం ఉందనుకో భయం ఉంటే ఆ పరిచ్ఛిన్నమైన భయాన్ని తోపోగొట్టడానికి ఏదో పరిచ్ఛిన్నమైన చెయ్యకు నువ్వు చేస్తే నీకు పోదు తర్వాత మైండ్ బికమ్స్ వీక్ ఇప్పుడు మీకు భయం వేసిందండి వెళ్ళి తాయెత్తు కట్టుకొచ్చారు తప్పే ఉంది తప్పేం లేదండి ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ రైట్ ఆర్ రాంగ్ your mind becomes weak you are not a strong minded person anymore i taayithu katukunna ela velartho untadu vadu he is a weak minded person a mind oka sari weak ayipoyindante vadu botugantha saharam avutadu vadi ee bhayam pothe inko bhayam vastundi alla mind weak avane vaddu that is the point lekapothe em undalle lekapothe em undi evalapo miro vaya 2000 istharu vaade edo taayitho edo edo isthadu adi pettukuntaru మీకు కొంచెం మనస్సుకి ఉల్లాసంగా ఉంటుంది ఫెయిత్ కదా యూఆర్ హ్యాపీ హీఈ్ హ్యాపీ వై షుడ్ ఐ బి కన్సర్న్ అబౌట్ ఇట్ ఉచ్ ఐ గెయిన్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ బై బై saying ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ మై ఓన్లీ కన్సర్న్ ఈ యూ ఆర్ బికమింగ్ వీక్ ఇన్ మైండ్ యూ రిపీట్ ది ప్రాసెస్ యూ విల్ రిమైన్ ఎప్పుడో అలా ఉడికిపోతా బతుకుతావు అంతే యు స్టాల్ ఇట్ దే ఏమిటి భయం ఎందుకు వచ్చింది భయం అభయస్థానమైన ఈశ్వరుడు హృదయంలో ఉండగా భయం ఎందుకు వచ్చింది అసలు అని అలా మొదలెట్టి దాన్ని అటాక్ ఇట్ దేర్ అండ్ రిజెక్ట్ ఇట్ ఇన్ ది కరెక్ట్ వే ఇంక జీవితంలో ఎప్పుడూ భయం నీ దగ్గరికి కాదు అలా అప్రోచ్ అవ్వాలి కానీ ఈ ఉదపానాలు పట్టుకుని సర్వత సంపతోదకాన్ని పట్టుకోవాలి వేటకు వెళితే సింహాన్ని వేటాడాలి కుందేల్ని కాదు కుందేల్ని వేటాడే ఏమైనా అర్థం ఉందా గన్ను పట్టుకెళ్ళి సింహాన్ని వేటాడితే అసలు వేట అనవసరం వేటాడితే సింహాలే వేటాడే కాబట్టి సర్వత సంపులతోదటే తర్వాత ఏం తావాన్ అంటే ఆయన యావాన్ను తావా వ్యాఖ్యానం చేయరు అక్కడ ఉన్నది ఉన్నట్టుగా వ్యాఖ్యానం చేసుకుంటూ పోతారు మనం ఎంప్లాయ్ చేసుకునే పది కూచి మంది తావానికి అర్థం రాస్తున్నారు తావత్ పరిమాణ ఏవా అని అర్థం రాస్తున్నారు సంపద్యతే वेदोषु कर्मसु यहां यहां ब्राह्मण सन्यासीन परंजान यहां ృతోదక స్థానీయం తస్మిన్ తావానేవా అది ఈ తావాన్ ఎక్కడికి వస్తుంది అక్కడ ఎందుకు రాశారు అంటే అక్కడ మన శ్లోకంలో ఉంది కనుక రాశారు రాసే అర్థం చెప్పేశారు తావత్పరిమాణ ఏవా అర్థం చెప్పేసి అది ఇక్కడ పెట్టుకో అని చెప్తున్నారు అది ఇక్కడికి తావాన్ వచ్చిందంటే అక్కడే ఉండాలి యావాన్ ఉండాలి అది దాని వ్యవస్థ భాష్యం కొంచెం క్లేశంగా ఉంటుంది భాష్య హృదయం తెలిసినప్పుడు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది ఓకే సర్వేషు వేదోష్ వేదేషు వేదములు అన్నిటియందు వేదములన్నిటి అంటే వేదం పుస్తకాల్లో ఉంటుందని కాదు వేదోక్తేషు కర్మసు అని అర్థం ఇప్పుడు పంచాంగంలో వర్షం పడుతుందని రాస్తారు పంచాంగంలో వర్షం పడుతుందంటే పంచాంగం పిండితే వర్షం రాదు నీళ్లు రావు పంచాంగంలో వర్షం పడుతుందంటే ఆ మేఘాలు వచ్చేటప్పుడు వర్షం పడుతుంది అన్నమాట అలాగే వేదంలో కల కర్మలు ఫలాలు ఉంటాయి అవి చేసుకుంటారు అన్నమాట చేసుకుంటే యహ అర్థహ ఆ కర్మలు చేసేయండి చేసేస్తే ఎంతటి అర్థము ప్రయోజనము నేను మహాత్ ఒక కర్మకాండ స్పెషలిస్ట్ ఒక ఆయన్ని చూశాను శత లోపాయాగకర్త లోపాయాగమును ఓ యాగం సోమయాగంలో భాగంగా చేస్తారు పెద్ద యజ్ఞంలో భాగంగా వపయాగం చేస్తారు వెరీ స్పెషల్గా ఆయన వంద వపయాగాలు చేశారు వంద యాగాలు చేశారు పెద్దవారు అయ్యారు నడువు వంగింది ఇప్పుడు ఈ వంద వల ఫలాన్ని అనుభవించటం కోసం హీస్ వెయిటింగ్ వెయిటింగ్ అంటే హీఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ డెత్ డెత్ అంటే ప్రీతే ఏం కాదు డెత్ అంటే భయమే కానీ తప్పనిసరి అయినప్పుడు ఇంకా డెత్ని తప్పనిసరి అయినప్పుడు ఇంకా స్వర్గానికి వెళ్ళి ఆ వంద ఉపాయగాల ఫలాన్ని ఆయన అనుభవించారు తీరా అనుభవించిన తర్వాత ఎలా ఉంటుంది ఆ వంద ఉపాయగాల ఫలం ఆత్మరూపంగానే ఉంటుంది ఇంకెలా ఉంటుంది ఆనందం కలుగుతుందండి ఆనందం ఎక్కడ అనుభవానికి వస్తుంది ఇప్పుడు ఊర్వశ డాన్స్ చేస్తే ఈయనకు ఆనందం కలిగిందండి ఊర్వశ డ్యాన్స్ అయితే బయట ఉంది కానీ ఆ డ్యాన్స్ చూస్తే కలిగే ఆనందం ఎక్కడుంది అది కూడా బయట ఉంటే వీడికి కలగనే కలగదు అది అది బయట ఉండదు అది హృదయంలోనే ఉంటుంది హృదయం వీడు లోపల కలుగుతుంది ఆనందం లోపల కలుగుతుంది ఎక్కడ కలుగుతుంది కాలేజల్లో కలుగుతుందా లివర్లో కలుగుతుందా లేకపోతే ఇంటెస్టైన్లో కలుగుతుందా ఎక్కడ కలుగుతుంది అంటే అయ్యా దేహంలో కలగదు దేహంలో కలగదు మరి ఇంకెక్కడ కలుగుతుంది ఆత్మయంలో కలుగుతుంది ఆత్మయందు కలుగుతుంది అంటే బయట నుంచి ఆత్మలోకి ప్రవహిస్తుందా అలాగేమన్నా దాఖలాలు ఉన్నాయా లేవు మరి ఆత్మయందు కలగడం అంటే ఏమిటి ఆత్మలో ఉన్నదే ప్రకటమవుతుంది మరి సపోజ్ ఊర్వశి డ్యాన్స్ లేకుండా కూడా ప్రకటమైంది అనుకో అప్పుడు అప్పుడు ఏమవుతుంది అదే ఆనందం కలుగుతుంది అంతకంటే ఎక్కువ కూడా కలుగుతుంది అయ్యా ఆనందం కోసం స్వర్గానికి వెళ్ళేదంటే అంతకంటే దురదృష్టం ఇంకేముంది ఎందుకంటే వీడు స్వర్గానికి వెళ్ళిన తర్వాత ఆనందాన్ని ఎక్కడ పొందాలి హృదయంలో ఆత్మరూపంగా పొందాలి ఆ పని ఇప్పుడు చేయొచ్చా చేయొచ్చు ఇక్కడ చేయొచ్చా చేయొచ్చు మరైతే స్వర్గం ఎందుకు అదే మేము అడుగుతున్నాం హెవెన్ విత్ అంటే స్వర్గానికి వెళ్తే ఎంత ఫలం కలుగుతుందో అంత ఫలమే కలుగుతుంది స్వర్గానికి వెళ్ళినప్పుడు అదే ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటే ఆ స్వర్గఫలము కలుగుతుంది వైకుంఠ ఫలం కూడా కలుగుతుంది కైలాస ఫలం కూడా కలుగుతుంది అమెరికా ఫలం కలుగుతుంది ఇప్పుడు ఫలం కలుగుతుంది ఇక్కడ ఫలం కలుగుతుంది ఇవన్నీ కాకుండా ఇంకా ఏదో గొప్ప ఫలం కూడా కలుగుతుంది అది అనంతం గనక అది సమాచారం సో అంటే ఆత్మానందము అనంతము దానిలో అన్ని ఆనందములు ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి ప్రిసరంత పిసరంత ఆనందాల కోసం అన్వేషణ మానేసి ఆ ఆత్మానందాన్ని పట్టుకో అని అది మెసేజ్ అంటే ఈ మెసేజ్ యొక్క అభిప్రాయం ఏమిటంటే కామ్యకర్మ పరిత్యాగం చేసిన వాడు నష్టపోయాడని నువ్వు వాడు నష్టపోలేదు వాడు పొందినదే యథార్థమైన లాభం స్వామి వివేకానంద చోటంట సెల్ఫిష్నెస్ డంట్ పే సెల్ఫ్లెస్నెస్ ఇల్ ఓన్ పే మనకుంటాం సపోజ్ నిస్వార్థంగా ఉండమంటే మనం నిస్వార్థంగా ఉన్నా భయపడతాం ఎందువల్ల మనం స్వార్థంగా ఉన్నప్పుడు లభించే భోగాలు సుఖాలు ఏవైతే ఉంటాయో అవి చేయిజారిపోతాయేమో అని భయపడతాం కానీ మహాత్ములు ఏమని చెప్తారంటే వారు వెలువడ నీవు స్వార్థంగా బతికినప్పుడు నీకు దొరికిది పిసరంతే లాభం తక్కువ నష్టం ఎక్కువ నువ్వు నిస్వార్థంగా చూ ఉండు అంటే ఏమవుతుందండి మరి ఈ రొంతా జారిపోతుందేమో చూడు నువ్వు నిస్వార్థంగా బతికి చూడు ఇది జారిపోదు ఇది వచ్చేసి దీనికంటే అనంతమైన రెట్లు నీకు ఆనందం వచ్చేస్తుంది అయితే మరి అయితే నేను నిస్వార్థంగా ఈ నుంచి ఉంటానండి ఉండు ఉన్నాడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా నిస్వార్థంగా ఇంకా రాలేదే అని వస్తాడు అలా కాదు కొంచెం సహనం ఉండాలి ఎందుకంటే నువ్వు వదిలిపెట్టింది ఫైన్ ఐట్ అల్పమైన దాన్ని త్యాగం చేసావు నీకు లభించేది అనంతం కొంచెం ఓపిక పట్టాలి యు నీడ్ ఎల్ పేషెన్స్ స్వామి వివేకానంద అదే అలాగే అంటాడు సెల్ఫ్లెస్నెస్ పేస్ బట్ యు నీడ్ పేషెన్స్ కొంచెం పేషెన్స్ ఉండవుసారి పేషెన్స్ ఉంటే సరిపడు కాబట్టి నిష్కామంగా ఉండు నిష్కామ కర్మ చేయి ఫలతృష్ణ లేకుండా ఉండు అండ్ లీవ్ ఎవ్రీథింగ్ టు ఈశ్వర యూ విల్ బికమ్ ఈశ్వర దట్ ఈజ్ ఈశ్వర ఈశ్వరుడికి మనకి తేడాదే ఈశ్వరుడు ఇచ్చేవాడు మనం పుచ్చుకునేవాళ్ళం కర్మఫలం సపోజ్ నువ్వు ఈశ్వరుడితో ఏ ఈశ్వరా కర్మఫలం వద్దులేవోయి నీ దగ్గర ఎట్టబెట్టుకున్నారనుకోండి అప్పుడు ఏమైపోతారు మీరు ఈశ్వరుడైపోతారా సో వాడు బలి చక్రవర్తి అంటాడు ఆ ఈశ్వరుడు చేయి కింద ఉంటా నా చేయి పైన ఉండడం అనండి వామనావతారంలో ఆయనొచ్చి నన్ను కోరాడు నేనే కోరిక కోరనలేదు ఆయనే కోరాడు నాకే కోరిక లేదు అంటే ఈశ్వరుడు అన్నాడు రే నేనొచ్చి నీ ఇంటి గుమ్మా దగ్గర కాపలా కాస్తాను రాను అయిపోయిందంటే ఈశ్వ అప్పుడు విష్ణువు వెళ్ళి వామనావతారం అయిన బలి చక్రవర్తిని పతాళంలోకి వెళ్ళిపోతాడు కదా కథ పతాళంలోకి తొక్కేస్తాడు అక్కడ పతాళంలో మంచి ప్యాలెస్లో ఉంటాడు అంటే అక్కడ విష్ణువు ద్వారపాలకుడు అవుతాడు అప్పుడు లక్ష్మి వామనుడు అవతారం వస్తే లక్ష్మి అక్కడ వైకుంఠంలో దిగడంంటుంది కదండి ఆవిడ ఒంటరిగా ఉంటుంది ఆవిడ ఏమిటి ఈ అవతారం ఇంకా ఎంతకాలం కొనసాగుతుంది ఈయన వాపసు వచ్చి సమాచారం అంటే లేదు అవతారం అయిపోయింది మరి అవతారం అయిపోతే ఇంకా రాలేదేమిటి వాట్ హ్యాపన్ టు హిమ్ అంటే ఇప్పుడు పాతాళంలో ఉంటున్నాడు అదేమిటి అవతారంలో అయిపోతే వైకుంఠానికి కదా రావాల్సిందే రాంగ్ డైరెక్షన్ నో పాతాళంలో ఉంటున్నాడు ఏం చేస్తున్నాడు రక్షక భటుడే ఉంటున్నాడు ద్వారపాలకుడు మై గుడ్నెస్ ఎవళ్ళకి ద్వారపాలకుడు బలి గృహానికి ద్వారపాలకుడు అంటే ఆవిడ చాలా విచారిస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆవిడ కూడా వెళ్ళి ద్వారపాలిక అవ్వాల్సి వస్తుంది ఆవిడ వెళ్తా ఎందుకంటే మరి విష్ణువును విడిచిపెట్టి కదా అంచేత ఆవిడ వెళ్ళి ఆ పాతాలలో మకాన్ చేస్తుంది అంటే అర్థం ఏంటండి బలికి సర్వ సంపదలు లభిస్తాయి అంటే పోగొట్టుకున్న ఇంద్ర సంపదతో బాటుగా సకల సంపదలు బలికి లభిస్తాయి అది కథ అతని సరిగ్గా అర్థం చేసుకోవాలి దాని నిండా సింబాలిజం ఉంటుంది ఎనీవే సో ఇప్పుడు ఈ మహాఫలము ఎవళ్ళకి బ్రాహ్మణస్య విజానత బ్రాహ్మణస్య అంటే అర్థము సన్యాసిన సన్యాసి అంటే ఆశ్రమరూప సన్యాసి అని కాదు అసలు గీత మొత్తం మీద సన్యాసి అంటే కాషాయం కట్టుకున్నవాడు అని కాదు కపడా రంగాయే మనతో నరంగాయే అనేదో ఉంటుంది వస్త్రానికి రంగు వయొచ్చండి మనస్సుకి ఆ పవిత్రతను ఆపాదించడం చాలా కష్టం సన్యాసిన అంటే సర్వకర్మ సన్యాస పూర్వక ఆత్మజ్ఞాన నిష్ఠావాన్ అని అర్థం తర్వాత బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏమిటి అని ఇక్కడ విచారం చేశారు శంకరులు ఎందుకంటే శంకరులు అర్థం రాశారుగా ఏమని రాశారు బ్రాహ్మణస్య అని మంత్ర శ్లోకంలో అర్థం ఏం రాశారు బ్రాహ్మణస్య అంటే బ్రాహ్మణ కుల సంజాతస్యా అని రాయలేదు అలా రాయలేదు అలా కూడా రాయొచ్చు కదా అలాంటి అర్థం ఒకటి ప్రసిద్ధంగా ఉంది కదా మరి శ్లోకంలో అలా రాయలేదు ఎవరు రాశారు సన్యాసి నహాన అర్థం ఏమిటి ఆయన బ్రాహ్మణు ఉంటుండే ఆయన సన్యాసి ఉంటాడు ఏమిటండీ అది ఇది అర్థం రాయటం దీని మీద బెలంకొండ రామరాయవి గారు పెద్ద చర్చ చేశారు చర్చ చేసి బ్రాహ్మణ ముఖ్య అర్థము బ్రహ్మజ్ఞాని అని ఓకే బ్రహ్మజ్ఞానం చెప్పండి మన సన్యాసి అంటారేమిటి బ్రహ్మజ్ఞానంటే అర్థం సన్యాసనే హావ్ అంటే అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు అని అర్థం అదే సన్యాసం అంటే సన్యాసిన అంటే సర్వకర్మ సన్యాసం సర్వకర్మ సన్యాసం అంటే ఫిజికల్గా సర్వకర్మలను విడిచిపెట్టేడని కాదు కర్మల ఎడవ కర్తృత్వ భోక్తృత్వములను పరిత్యాగం చేసిన వాడు అది సన్యాసం అంటాయి చిత్తత్యాగ సంసారత్యాగ సంసారాన్ని త్యాగం చేయటము అంటే చిత్తమునందు త్యాగం చేయటం చిత్త చిత్త భూమికలో త్యాగం చేయటం చిత్త భూమికలో చిత్తం అంటే మనస్సు బుద్ధి ఆ ఆ భూమికలో నాది పరా ఇది అనే భేదం లేకుండా ఉండటం స్వపరా భేదం లేకుండా ఉండటం అంటే అర్థమేంటి ఒకప్పుడు ఎదరవాడి జీవిలో పర పరుసు ఉంటుంది ఆ పరస్సు తీసో పది రూపాయలు ఖర్చు పెడతాం ఏం పర్వాలేదు మా ఎదరవాడి డబ్బు మన డబ్బే ఒకవేళ మన దగ్గర పదివేలు ఉంటుంది అర్చు పెట్టేస్తాం అంతే పదివేలు ఉంది కదా అని అది అట్టి పెట్టుకునే పనే లేదు మన డబ్బుకి ఎదరో డబ్బుకి నిజంగా తేడా లేదు అలా ఉండాలి కాబట్టి ఎదరోడి దగ్గర పది రూపాయలు తీసుకోవడానికి సందేహం లేదు మనం ఇవ్వాల్సి వస్తే పదివేలు ఇచ్చేయడానికి సందేహం లేదు అది స్వపరా భేదం డబ్బు ఎవరిదైనా కూడా పవిత్రమైనది వాల్యుయబుల్ డబ్బును రోడ్డు మీద పారాయడం కాదు అర్థం సన్యాసం అంటే స్వపరా భేదం ఉంటుంది డబ్బును రోడ్డు మీద పారాయడం తప్పది ఎందుకంటే లక్ష్మీదేవి లక్ష్మి అంటే ఈశ్వరుని యొక్క ఒక విభూతి డబ్బు అంటే రూపాయిని కూడా వృధా చేయకూడదు రూపాయి అంటే మరి లక్ష్మి కదా లక్ష్మి అంటే ఈశ్వరుని విభూతి సర్వం బ్రహ్మ అయితే రూపాయి బ్రహ్మవు కదా అంటే స్వాపరా అనే భేదము సుతరాము ఉండరాదు అటువంటిది సన్యాసము సో ఆ విధమైన సన్యాసికి విజానత తెలుసున్నవాడు ఏమిటి తెలుసున్నవాడు అండి పరమార్థతత్వం విజానత జగత్తు యొక్క యథార్థత జగత్తునందులేదు ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ది యూనివర్స్ పాయింట్స్ టు ఏ మిస్టరీ బియాండ్ ఇట్ సెల్ఫ్ అని మహాత్ములు చెప్తారు మీరు జగత్తులో ఏదైనా చూడండి ఆకాశం కేసు చూడండి ఇట్ పాయింట్స్ టు సంథింగ్ విచ్ ఇస్ the ది It Look at అట్ ది సన్ లుక్ అట్ ది మూన్ లుక్ అట్ సీజన్స్ లుక్ అట్ రివర్స్ మౌంటైన్స్ మీరు ఏది చూసినా కూడా మై this is something superior, something superior దిస్ ఇస్ సంథింగ్ సుపీరియర్ సంథింగ్ మిస్టీరియస్ ఈజ్ దేర్ అని అనిపిస్తుంది ఆ మహిమ మనకల్లా కనపడుతూ ఉంటుంది జగత్తులో సో ఆ జగత్తు యొక్క యథార్థ తత్వం ఏమిటంటే అధిష్టానంలో ఉన్నటువంటి పరమేశ్వరుడే ఆ సత్ అదే పరమార్థ తత్వము దాన్ని తెలుసుకున్నవాడు తెలుసుకుంటే వాడికి ఫలం వస్తుంది ఏ ఫలము విజ్ఞాన ఫలము కర్మఫలం phalam విజ్ఞాన ఫలం ఆత్మజ్ఞానం యొక్క ఫలము ఏమిటా ఫలం ఏమిటో తెలుసునండి సంప్లతోదక స్థానీయం అంతటా వ్యాపించి ఉన్న జల జలాశయం అంటే స్వీట్ వాటర్ ఓషన్ తీయ నీరు సముద్రం మీకు ఇస్తే నీటి ఫలములు ఎన్నున్నాయో అన్నీ మీకు వచ్చేస్తాయా అంతకంటే ఎక్కువే ఉంటుంది ఫలం అంటే అనంతము అని నీటితో వచ్చే ఫలాలన్నీ వచ్చేస్తాయి అలాగంటి స్థానంలో ఇక్కడ మీరు ఆత్మస్వరూపము అనంత ఆనందము అనే దాని స్థానంలో వచ్చిన జ్ఞాన ఫలము ఆత్మజ్ఞాన ఫలము సర్వత సంతోదకంతో పోలిక దాని కామ్యకర్మ ఫలము ఉదపానంతో పోలిక చెంబు నీళ్లతోటి పోలిక కామ్యకర్మ ఉత్తర కామ్యష్టి చేశాడు దశరథ మహారాజు ఆఖరికి ఆనందంగా మరణించాడా దుఃఖంతో మరణించాడా దుఃఖంతో మరణించాడు ఆయన అనుకుంటాడు ఒకసారి ఈ పుత్రకామేష్టి చేయకుండా ఉండాలి ఇంద్రబాబు ఒకడు సంతానం లేక నానా హింస పడి మొత్తానికి ఫెక్టివిటీ అని సంతానాన్ని పొందాడు ఎంజాయ్ చేశాడు పిల్లాన్ని పిల్లాన్ని ఎత్తుకుని ఇటు తిప్పుతుంటే కన్వీనియంట్ గా బాగుంటుంది ఎంజాయ్ హీజ్ ఎ ప్రౌడ్ ఫాదర్ పిల్లాన్ని ఇలా సగం ఎత్తుకుని తిప్పి తర్వాత భార్యకి అందచేసి అమ్మా ఐడు ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈ లోపల కాల ప్రవాహం అలా సాగిపోతూ ఉంటుంది ఆ కుర్రాడికి పాతికేళ్ళు పాతికేళ్ళు అక్కర్ల పూర్వం పాతికేళ్ళు ఇప్పుడు పదిహేను ఏళ్ళకే నేల నింగి పట్టనట్టున్నారు పిల్లలు కాబట్టి వాడికి కొంత యుక్త వయస్సు అయ్యాడు ఐ డాడ్ కీప్ కాయిట్ అన్న ప్లీజ్ స్పేర్ మీ దానికి డైలాగ్స్ ఉన్నాయి గివ్ మీ బ్రేక్ అని గివ్ మీ ఎ బ్రేక్ అంటే నీ స్థానంలో నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకూడదు అన్నప్పుడు వీడు చాలా భయంకరంగా హర్ట్ అయిపోయి నేను అనవసరంగా సంతానాన్ని కన్నాను అని అనుకుంటాను ఈ కామ్య కర్మలన్నీ లాగే ఉంటాయి మీకు నిష్కామంలో మీకు రిగ్రెట్ అయ్యే ప్రసక్తే ఉండదు కామనలో అంతా ఆ కామన సుఖంలా అనిపిస్తుంది దాంట్లో దుఃఖం ఉంటుంది ఆల్ రిగ్రెట్ నిష్కామంలోనే మీకు రిగరెట్ అవ్వదు మీరు దాహం వేస్తే మంచినీడి తాగారు అనుకోండి యుడ్ నాట్ రిగ్రెట్ దాహం వేస్తే కోక్ తాగారు అనుకోండి యు హ్యావ్ టు రిగ్రెట్ నిష్కామంలోనే రిగ్రెట్ ఉండదు సర్వత సంప్రతోదక స్థానియంగా అంటే అంతర్భవతి వ్యర్థ నువ్వు ఎన్ని కర్మలు ఎన్ని ఫలాలు ఎన్ని చెప్తావో అన్ని చెప్పు నువ్వు అవన్నీ ఆత్మానందంలో అంతర్భవంగా అయిపోతాయి దాన్ని కొటేషన్ ఒకటి ఉండి ఇస్తున్నారు చూడండి సర్వం పదిసమేతికి ప్రజా సాధు కుంతేదేదే ఇది చాందోగ్యశ్రుతు నాలుగో అధ్యాయం అందరూ ఆరో అధ్యాయం చదివేసి మేము చాందోగ్యం చదివే ఉంటాం చూడండి మా నాలుగో అధ్యాయం నుంచి కొటేషను సో చూడండి సర్వం తదేతి ఎత్కించ ప్రజా సాధుకువంతి ఆయన్ని ఆ జ్ఞాని జ్ఞాని అక్కడ ప్రస్తాము ఆ జ్ఞానిని ఎత్కించ ప్రజా సాధుకువంతి సకల ప్రజలు ఏ ఏ పుణ్యకర్మలని చేసుకుంటారో సర్వం తత్ ఆ పుణ్యమంతా కూడా వెళ్ళి ఆయనకి అందిపోతుంది అభిసమేతి అదేమిటండి వీళ్ళందరూ పుణ్యాలు చేసుకుంటే వెళ్ళి ఆయనకి అందిపోవడం ఏమిటి అలాగలాగా ఆయన ఎవడింతకీను యహాద్వడైతే ఆ పరబ్రహ్మను ఆత్మరూపంగా తెలుసుకున్నాడో వారికి ఈ ప్రజలందరూ చేసుకున్న తిరుపతిలు మరోటి వెళ్లి వెళ్లి వెళ్లి చేసుకున్న పుణ్యం అంతా ఆయనకు వచ్చేస్తుంది ఎందువల్ల బికాస్ యస్మాత్ సహా వేద అతడు తెలుసుకున్నాడు కనుక జ్ఞానఫలం జ్ఞాన విజ్ఞానఫలం అనంతం సర్వత సంప్రదతోద స్థానీయం కదా మరి విజ్ఞానఫలం వాడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు కనుక ఈ జగత్తులో ఎంతమంది ఎన్ని పుణ్యకర్మలు చేసుకున్నారో ఆ పుణ్యమంతా వాడికి వచ్చేస్తుంది ఇది శృతే తర్వాత సర్వం కర్మాఖిలం ఇది చెవక్ష్యక్కడ కూడా ఈ గీతలో కూడా ఇదే అభిప్రాయాన్ని ఇంకా సమర్థిస్తం కర్మాఖ్యం పాఠ అని చెప్పబోతున్నారు అక్కడ చూద్దాం తస్మాత్ ప్రాక్ జ్ఞాననిష్టాధారాప్ క్మణ్యకృతేన కోపతడాస్థానీయమ కాబట్టి తస్మాత్ నీకు జ్ఞాననిష్టయందు అధికారము యోగ్యత లభించినప్పుడు నీకు ఇంకా కర్మలేము ఉండవు జ్ఞాననిష్టయందు అధికారం లభించే వరకు నీవు ఒక పరిచ్ఛన్న వ్యక్తిగా ఉన్నావు కాబట్టి కర్మని అధికృతేన కర్మలను చేసే అధికారం నీకున్నది యోగ్యత యోగ్యత నేను కర్తను పరిచ్ఛన్న వ్యక్తిని అనేటువంటి ఆ జ్ఞా ఆ ధారణలో ఉన్నంత వరకు వాడికి కర్మలను చేసేటువంటి యోగ్యత ఉన్నది కాబట్టి వాడు చేసి కర్మలు ఎలా ఉంటాయి చిన్న చిన్న కర్మలే ఉంటాయి ఎంత కర్మైనా ఫలం పరిచ్ఛిన్నంగానే ఉంటుంది కోప తడాకాధ్యర్థస్థానీయం కోపము తటాకము అలాంటి అల్ప ఫలములు ఆ విధంగానే చిన్న చిన్న ఫలములను ఆయా ఫలములను ఇచ్చే కర్మలు ఉంటాయి ఆ కర్మలను చేసుకోవాలి అది కర్మ కర్తవ్యం చేసుకో కానీ నిష్కామంగా చేసుకో నీ లక్ష్యం ఆ చిన్న చిన్న కర్మల చిన్న చిన్న ఫలాలు కాదు అనంత కర్మల అనంత ఫలం ఏదైతే ఉన్నదో అది నీ అది జ్ఞానఫలం అది అది కర్మఫలం కాదు అది నీ లక్ష్యం దానికోసం నువ్వు ప్రిపేర్ అవ్వాలి దానికోసమని ఈ చిన్న చిన్న కర్మల చిన్న చిన్న ఫలతృష్ణ విడిచిపెట్టి చేసివి అవే కర్మలు అంతేగాని అనంత కర్మ ఎక్కడి నుంచి వస్తుంది అలాంటిదే ఉండదు చిన్న చిన్న కర్మలే చేస్తాము ఫలతృష్ణ లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేసినట్లయితే నీకు కర్మయోగా